గణపతి హవామహే కవి పవిశ్రవస్ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనస్మోపి శ్రీమహాగణాధిపత శివసమారం శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందే గురుపరంపరా ధురీమకరందే పరిమల పరిభోగ సిదానందే శ్రీపతిపదారవిందే భయ ఖేదిదే వందే పరిమల పరిభోధ సచ్చిదానందే శ్రీపతి శ్రీహరి యొక్క పాదముడు ఇక్కడ చిత్రం ఏమంటే ముముక్షువు పొందే పొందగోరే మోక్షానికి పదము అనిపే తద్విష్ణో పరమం పదము సదా పశ్యూరయ పదము పద్యతే ఇది పదం మానవులు పొందదగ్గు అయ్యా ఈ శాంతలు కొంచెం తగ్గించాలి మానవులు పొందదగ్గది తప్పక పొందదగ్గది కనుక దానికి పదము అని పేరు విచేత శంకర్లు కూడా శ్రీపతి పాదారవిందే అనలేదు శ్రీపతి పదారవిందే రెండు ఒకటే పదే పదాయే పాద అవుతుంది స్వార్థంలో అదీర్ఘం వచ్చింది ఒక సూత్రం అంటూ ఐదో సూత్రం పదు పాద దత్ దంత నసు నాసిక అలాగో సోతున్నాం సో పదము పొందదగినది ఒక అర్థం పాదము ఇంకొక అర్థము పొందదగినది నీ పాదాల చెంతకు చేరుకోవాలి నేను అని అంటారు కూడా అలా నీ పాదాల చెంతకు చేరుకోవాలి అంటే అర్థం నీ నీ ఆ పదమును మోక్ష పదమును పొందవలనుమా అంతేగాని ఆయన వేరే ఉంటాడు వీడు వేరే ఉంటాడు వీడు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టు కూర్చుంటాడు అంటే మీరు ఆలోచించండి అది ఎంత ఇన్కన్వీనియం మీరు చూసుకోండి ఇప్పుడు గురువు గారు కాళ్ళే పట్టుకుంటారు ఏదో ఒకసారి పట్టుకుంటే పర్వాలేదు కానీ కొంచెం స్వామికి ఒకసారి లాతోడు లాతోడు చెప్పారు చూడు ఓసారి దండం పెట్టలేదు కాదు ఈ దళం పెట్టడా అంటే మసాజ్ చేస్తా మసాజ్ చేసే మసాజ్ చేయచ్చు దట్ ఈస్ వైన్ దళ్ళం పెట్టడాంటే మసాజ్ చేస్తుంది అది ఐదు సాధన సో అలాగా ఎందుకంటే అది కన్వీనియంట్ కాదు ఇంకా దండం వాళ్ళు ఇంకా వెళ్ళా ఉంటారు తర్వాత స్వామిజీ కూడా లేచి వెళ్దాం అనుకుంటారు ఆయన లేచి వెళ్దాం అనుకుంటే గట్టిగా అలా పట్టు కూర్చుంటే కష్టం అవుతుంది తర్వాత కొంచెం పెద్ద వయసు వాళ్ళకి కాళ్ళు నీళ్లు పట్టడము అది ఉంటుంది నీరు పట్టడం అది ఉంటుంది ఎడిమా అంట అది సిక్స్టీ ఫైవ్ తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది ఎడిమా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ సెవెంటే ఉంటుంది కొంత నీరు పట్టడం యంగ్ ఏజ్లో ఉండదు అందులో మనం తిని తిండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్ తక్కువ ఇప్పుడు భోజనం మళ్ళీ భోజనం అనేప్పటికీ ఏదైతే న్యూట్రిషన్ చెప్పడం అలవాటు నాకు అంటే పాపం మీరు అందరూ కూడా మంచిగా భోజనస్తే ఆరోగ్యంగా ఉండాలని నా ఆకాంక్ష ఐ మీరు తినే భోజనం ఐదు పార్ట్స్ అనుకోండి ఐదు పార్ట్స్ ఐదు భాగాలు ఒక భాగము వండిన కూరలు ఉండాలి ఒక భాగము వండని పచ్చి కూరలు ఉండాలి శాలడ్ ఒక భాగము ఆకుకూరలు ఉండాలి వండిన కూరల్లోనే ఆకుకూరలో ఒక భాగము మిగతా కూరలో ఒక భాగము అవి వండిన వండని శేద మూడు భాగాలు ఏమంటాయి ఒక భాగము రైస్ ఉండాలి ఇంకొక భాగము పప్పు పెరుగు ఇచ్చాయి అలా భోజిస్తాం చేయం మనం తినేదాంట్లో నాలుగు భాగాలు రైసు ఒక భాగం అన్ని కలిపి ఉంటాయి మన భోజనం పద్ధతి అది దాంతో ప్రొటీన్ ఉండదు ప్రోటీన్ లేక నీరు పడుతుంది కాళ్ళు తర్వాత సరే బీపీ ఉండి లివర్ ఫంక్షనింగ్ బాగలేకపోతే నీరు పడుతుంది ఆ నీరు పట్టినప్పుడు ఆ కాళ్ళ దగ్గర అలా పట్టేసి కూర్చుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది సో దేవుడు కూడా కాళ్ళు ఎలా పట్టి కూర్చున్నారనుకోండి వైకుంఠానికి వెళ్ళి కాబట్టి ఇది ఆ ఫిజికల్ ఆ డివిజన్లో ఉండే సమస్యలు అలాగే ఉంటాయి కాబట్టి పాదముల చెంతకు చేరుటానే అర్థము పదమును చేదుట పరమ పదమును చేదుట పరమ పదము అని ఆ పద ఎక్స్ప్రెషన్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ పరమ పదము అదే శ్రీపతి పదారవిందే ఆ పరమ పదమును నేను నమస్కరిస్తున్నాను ఆ పరమపదం ఎట్టిది అంటే దాన్ని అరవిందంతో పోల్చారు పద్మంతో పోల్చారు రూపకము రూపకము అంటే సావయవ రూపకము నిరవయవ రూపకము అని రెండు రకాలు నిరవయవ రూపకము అంటే ఒక్కటే రూపకం ఉంటుంది ఆమె ముఖము చంద్రుడు అంటాడు అంటే ఒకటే రూపకం ఉంటుంది ఇంకేముండదు అది నిరవయవ రూపకము సవయవ రూపకము అంటే పాదములు పద్మములు పద్మాలకి పరిమళం ఉంటుంది దీని పరిమళం ఏమిటో చెప్పాలి అలాగే ఇంకా ఎవేవేవో అన్నీ కవర్ చేసుకొస్తాడు వెరీ కంప్లీట్ రూపకం అలాంటిది కాబట్టి ఇప్పుడు ఈ పరమ పదమే పాదము ఆ పరమ పదము అది అర విందము అంటే పద్మము పద్మానికి మధు ఉంటుంది ఆ మధు ఏమిటో మనం చూసాం మధు కోసం వెళ్ళే తుమ్మిది ఉంటుంది హని బి అనేమిటో మనం అదే భక్తుడు ఏమిటిగా అయితే పద్మానికి పరిమళం అవుతుంది ఆ పరిమళము యొక్క ఆస్వాదము లభిస్తుంది పరిభోగము ఉంటే ఆ పరిమళాన్ని మనం ఆఘ్వానిస్తాము ఎంజాయ్ చేస్తాం ఆ స్వాదము అంటే దాని యొక్క అనుభవం మనకు కలుగుతుంది ఏ విధంగా ఏ రూపంగా కలుగుతుంది ఆ పరిమళము యొక్క అనుభవము అంటే సచ్చిదానంద రూపంగా కలుగుతుంది అంటే అధ్యాత్మలకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ పాదములంటే పదము మోక్ష పదమునకే పాదములు అనిపించారు మోక్ష పదమును పాదములుగా అభివర్ణించుట్లో ఉండే స్వారస్యాన్ని నేను మీకు మనం చేశాను శరణాగతి అనే అభిప్రాయం శరణాగతి చేసే సందర్భంలో పాదముల యొక్క ప్రస్తావన ఉండి తీరుతుంది ఎక్కడ పాదములు వచ్చినా అది శరణాగతి అని తీసుకోవాలి మామూలుగా శరణాగతి చేసేప్పుడే కాళ్ళ మీద పడతారు ఊరికే రిక్వెస్ట్ చేసేప్పుడు కాళ్ళ మీద పడరు శరణాగతి చేసేప్పుడే ఒకవేళ కాళ్ళ మీద పడే సందర్భం కాదనుకోండి రోడ్డు మీద ఎక్కడో మార్కెట్ ప్లేస్లోనో శరణాగతి చేయాలనుకున్నప్పుడు ఏం చేతులు పట్టుకుని ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అంట అంటే నేను నేనే కాళ్ళమే పడుతున్నాను నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను అని అర్థం అంది కాబట్టి శరణాగతి అంతేదాని తాత్పర్యం అదే పాదములు పదము మోక్ష పదము అని రూపకం చేయబడినప్పుడు అవి అరవిందమైతే వాటికి ఒక పరిమళము ఆ పరిమళము యొక్క అంద మధురమైన అనుభవము ఉంటుంది కదా ఏమిటి అనుభవము అంటే సచ్చిదానందము ఈ సచిదానందాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని మెడిటేట్ చేయాల్సి ఇప్పుడు ఈ లోకంలో ఎక్కడ చూసినా మీకు సత్తుంటుంది తప్ప సత్తు చిత్తూ కలిసి ఉండే అనుభవం ఒకటే ఉంటుంది అదే తాను అహమస్మి అహమస్మి అనుభవంలో మాత్రమే సత్తు చితు రెండింటి యొక్క సమావేశం ఉంటుంది ఇప్పుడు ఘట ఉందనుకోండి ఘట అక్కడ సత్తు ఉంది కానీ ఘట జానా ఉండదు సత్తు యొక్క ఎక్స్ప్రెషన్ మీకు కనపడుతుంది తప్ప చిత్తు యొక్క ఎక్స్ప్రెషన్ కనపడదు చిత్తు యొక్క ఎక్స్ప్రెషన్ కనపడాలంటే అది ఒక కాన్షియస్ ఒక చేతన వ్యక్తి దగ్గరికి రావాల్సి ఉంటుంది వ్యక్తి అందు ఇప్పుడు మన మనం ఎలా తెలుసుకోవాలంటే నేను ఇల్లు వైకిలి దీనికి యజమానిని అని అలా తెలుసుకోకూడదు అన్ని ఓనర్ ఆఫ్ దిస్ ఫ్లాట్ దిస్ మనీ అలా తెలుసుకోకూడదు ఎందుకంటే మీరు ఆత్మస్వరూపాన్ని బాహ్యమైన జడ వస్తువు నుంచి స్వీకరించడం అన్నది అది ఆత్మ యొక్క తిరస్కారం అనాత్మ జడము అనాత్మ దృశ్యము వినాశీ అయిన దాన్ని పట్టుకుని దానిని బట్టి తన స్వరూపాన్ని అంచనా వేసుకుంటా అంటే అది ఆత్మ తిరస్కారం ఆత్మహత్యతో సదృశం అలా చేయకూడదు పోనీ దేహాన్ని బట్టి అంచనా వేసుకోవడము అది చాలా తక్కువ అది తనను తాను అవమానించుకున్నట్టే ఇప్పుడు ప్రొఫెసర్ ఉన్నాడనుకోండి తను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు ఓ బాక్సర్ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా చేయడు బాక్సర్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాడు నేను హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీ అనేదో చేస్తాడు వాళ్ళకి కూడా ఇవి ఉంటాయి హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీ వన్ ఫిఫ్టీ కేజీ ఏవో ఉంటాయి వెరైటీ ఆ బాక్సర్ విల్బిరీ విల్బిరీ రిప్రజెంటెడ్ వెల్ రెట్ నెంబర్స్ కాబట్టి మీరంటే నేను వన్ అది అది ఆయన ఆత్మ ఆ బాక్సర్ యొక్క ఆత్మ ప్రొఫెసర్ అలా చెప్తాడా కాబట్టి మీరు ఎవరంటే నేను హాయం హండ్రెడ్ అని చెప్తాడా చెప్పలా చెప్తాడు అది నేను మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అని సో ఒక ప్రొఫెసర్కున్న ఆత్మ అభిమానము అంత కూడా లేకపోతే అలాగా మన స్వరూపము ఈ మధ్య మాంసాలను కాదు దాని మీద బేస్ అయ్యి మనం ఆత్మస్వరూపాన్ని అంచనాలు ఏమిట అదే ఆత్మను అవమానం ఇప్పుడు ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ గారు మీరు చాలా మంచి బరువు ఉన్నారండి ఆయన ఎవరైనా అన్నారనుకోండి అండి ఆయన ఏమనుకుంటాడు ఏడు ఇలా మాట్లాడతాడు కూడా ఇదేమి బాక్సింగ్ నన్ను పట్టుకుని బరువు అంటాడేంటి ప్రొఫెసర్ గారు మీరు చెప్పిన పాఠం బాగుందని అనాల్సింది పోయి ఇటు బరువు గురించి చెప్పాడు ఏంటి ప్రొఫెసర్ గారు మీరు మంచి చొక్కా వేసుకున్నారండి అని క్లాస్ అంతా వన్ అవర్ క్లాస్ అయిన తర్వాత మీ చొక్కా చాలా బాగుందంటే ఆయన ఏమనుకుంటాడు అది ఆయన అవమానం చేసినట్టు ఫీల్ జ్ఞానము ఆయన యొక్క ఆత్మ కాబట్టి దేహాభిమానము దేహమే ఆత్మ అనేది ఆత్మస్వరూపము యొక్క అవమానమే మనస్సు కూడా మనస్సు కూడా అనాత్మే మనస్సును బట్టి ఆత్మస్వరూపాన్ని అంచనా వేయకూడదు ఇంటలెక్ట్ని బట్టి కూడా వేయకూడదు దేహం కాదని చెప్పడం కోసం నేను ఇంటలెక్ట్ని చెప్పాను కానీ ఫైనల్గా ఇంటలెక్ట్ని కూడా తిరస్కారం చేయాల్సి ఉంటుంది ఆత్మ అంటే కొనే యాక్షన్స్ డూయింగ్ ఆత్మ కాదు డూయింగ్ అనాత్మే డూయింగ్ ఈజ్ అనాత్మే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వల్ల ఫ్యాన్ తిరుగుతుంది కానీ తిరగడం ఎలక్ట్రిసిటీ కాదు ఫ్యా ఎలక్ట్రిసిటీ తిరగదు ఎలక్ట్రిసిటీ ఇలా తిరగ దిగదే తిరుగుతూ ఉంటుందనుకుంటున్నారా తిరగదు ఎలక్ట్రిసిటీ తిరగదు అది శక్తి శక్తి దానివల్ల ఫ్యాన్ తిరుగుతుంది తప్ప ఎలక్ట్రిసిటీ తిరగదు అదే రకంగా ఆత్మ చైతన్య ప్రతిఫలనము వలన స్నేహము ఇంద్రియములు మనస్సు కలిసి వివిధ కార్యములను నిర్వర్తిస్తూ ఉంటాయి అవి యాక్ట్ చేస్తాయి ఎవరి ది యాక్టర్స్ ఆత్మస్వరూపం యాక్టర్ కాదు ఎర్ఫోర్ భూయింగుని బట్టి స్వరూపాన్ని నిర్ధారించుకోవడం చాలా తప్పు అంటే ఏమిటి నేను ఇది బిల్డ్ చేశాను ఆయిల్ ది బిల్డర్ అది ఆత్మస్వరూపమును అవమానించుతాయి నేను అహం యాజక నేను యజ్ఞము చేసిన కర్తను అంటే నియో సంసారం మాత్రం పోదు ఎందుకంటే కర్తృత్వమే సంసారం ఆత్మస్వరూపం యొక్క తిరస్కారమే అక్కడ కూడా ఎప్పుడూ కూడా ఆత్మస్వరూప తిరస్కారం చేయకూడదు సో కింతేన కొంచెం పరుషంగా చెప్పారు కింతేన నా కృతం పాపం చౌరేణ ఆత్మాపహారిన అనేది ఇంకో వాక్యం వీడు ఆత్మస్వరూపాన్ని తిరస్కరిస్తాడు వీడు చోరులతో సమానం వీడు చేయని పాపము ఏదీ లేదు అంటే ఆత్మస్వరూప తిరస్కారమే అన్నిటికంటే పెద్ద పాపము ఆత్మహత్య అని అల్ల వర్ణీకారు శాస్త్రం కొంచెం పరుషంగా చెప్పిన మాట బట్ ది ద స్పిరిట్ యూ హెవ్ టు గెట్ ఇట్ ఆత్మస్వరూపాన్ని తిరస్కరించకూడదు అది అది ఆత్మస్వరూప తిరస్కారం అనేది అది యోగ్యమైన మాట కాదండి చాలా తప్పు మాట ఇతర సత్సంగాల్లో నాకు సేవస్ వర్గ సత్సంగాల్లో నన్ను అడుగుతాను కాబట్టి పూర్వజన్మ గురించి ఏ వింటుంది అడుగుతాను అయితే నేను చెప్తాను చూడగా పూర్వజన్మ మోడల్ గీతలో నాలుగైదు శ్లోకాల్లో ఉందని నేను చెప్తాను బట్ అది దట్ ఈస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ గీత గీతలో ప్రసంగాలు ప్రసంగంగా శ్రీకృష్ణుడు మెన్షన్ చేశాడు తప్ప గీత యొక్క ఉపదేశం అయితే అది కాదు ఇప్పుడు నువ్వు చెప్పు నీ పూర్వజన్మ మోడల్కి సంబంధించి నీ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటావా లేకపోతే నీకు ప్రశ్న కంటే ఒక అడుగు పైకి వెళ్ళి నేను గీత యొక్క ఉపదేశం చెప్పంటావా ఏది కావాలి నేను చెప్పి నేను అడుగుతా అంటే ఏమిటో గీత యొక్క ఉపదేశం ఏమిటో చెప్పండి అంటాడు అయితే నీకు పొట్టుగా సాగు లేవు నీకు పుట్టుగా సాగు లేవు అది గీత యొక్క ఉపదేశం చూడు అది తెలుసుకుంటే ఆత్మస్వరూపాన్ని మనం మనం ఆరాధించిన వాళ్ళు అవుతాం అది తెలుసుకోకుండా నా పూర్వజన్మ మరు జన్మ ఇలా మొదలుపెట్టేవర ఆల్రెడీ అది ఇట్ ఈజ్ నాట్ ది బెస్ట్ ప్రసంగాను ప్రసంగం అంటే ఇంకేదో ప్రసంగం చేస్తూ మాటవరసగా అన్న డిస్క్రిప్షన్ అవుతుంది తప్ప అది వేదాంత క్లాస్లో గట్టిగా చెప్పుకోవాల్సిన సందర్భం ఉన్న విషయం కాదు ఎందుకంటే వేదాంత క్లాస్ అంటే అజ నజాయతే మ్రియతే వాటి అలా ఉంటుంది వేదాంతం అంటే కాబట్టి పూర్వజన్మ మోడల్ ఉన్నది ఇంకే ప్రసంగాను ప్రసంగంగా అజ్ఞానావస్థలో ఉండే కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళ పైకి తీసుకురావడం కోసం శ్రీకృష్ణుడు సమర్పించిన మోడల్ అది అదంటే అది అది కాబట్టి పూర్వజన్మ మోడల్ కూడా మనం అగతిక గతిగా స్వీకరిస్తాం ఒక కాంటెక్స్ట్లో మాత్రమే స్వీకరిస్తాం స్వీకరించేప్పుడు కూడా ఇది చాలా ప్రొఫెషనల్గా మనం స్వీకరిస్తున్నాం ప్రొఫెషనల్ సర్టిఫికెట్ లాగా మీకు మా చిన్నప్పుడు నాకు గుర్తు మీరు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేప్పుడు వాడు రాసివాడు ఒరిజినల్ తీసుకురావాలను ప్రొవిషనల్ సర్టిఫికెట్ స్వీకరింపబడదు అయితే ప్రోవిజనల్ సర్టిఫికేట్ మేము తీసుకునేవాళ్ళం పరీక్షలు అసైన్ అయితే ప్రొవిషనల్ సర్టిఫికేట్ ఒకటి తీసుకునేవాళ్ళం పది రూపాయలు కట్టే యూనివర్సిటీ ఆ పది రూపాయల ఆదాయం ఈ సర్టిఫికెట్ నెల దాని వ్యాలిడిటీ ఉండదు అప్పట్లో పది రూపాయల సర్టిఫికెట్ మరి ఇప్పుడు పది రూపాయలు కంటే స్కూల్ ఇది ప్రావిషనల్ ఆత్మ పుట్టుగా పూర్వజన్మ పరజన్మ ఇది ప్రావిషనల్ ఇప్పుడు నేను అది చూసేది మరి ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు కానీ అతగా ఇలా ఇలా రెండు పట్టుకున్నాను ఇలా రెండు చేతులతో రెండు బ్యాటరీ లైట్ పెద్ద సైజు బ్యాటరీ లైట్ లాగా ఉన్నాయి లెమ్స్ ఉంటుంది వాటి చివరిని ఆ హ్యాండిల్స్ ఉన్నాయి ఆ హ్యాండిల్స్కి ఈ ఈ వైర్లెస్ మైక్ ఉంటుందో చూడండి మైక్ ఇలా కాడ కింద ఉంటుంది అది దట్ ఈస్ ఏ యాంటీనాయ్యి ఉంటుంది అలాంటి రెండు యాంటీనాలు కూడా ఉన్నాయి అది పట్టుకున్నాను పట్టుకునే ఇవి రెండు కనుక నేను ఫోకస్ చేసేస్తే మీ పూర్వజన్మలో చేసిన పాపాలు తెలుస్తాయి ఈ మీకు రహస్యం ఈ జన్మలో చేసిన పాపాలు తెలియవాడికి సపోజ్ వాడికి ఈ జన్మలో చేసిన పాపాలు తెలుస్తాయనుకోండి ఎవడో అసలు వాటి దరిదాపులకు వెళ్ళడం ఎందుకంటే ఈ రెండు పట్టుకుని ఈ జన్మలో చేసిన పాపాలన్నీ వాడికి తెలిసిపోతే వాడు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వాళ్ళకో లెటర్ రాస్తే నేను పోదు కష్టాలని ఈ జన్మలో చేసిన పాపాలు తెలియవు పూర్వ జన్మలో చేసిన పాపాలే తెలుస్తాయి ఎనివే సో ఆత్మ తిరస్కారము చేయకూడదు ఆత్మ ఎందు కర్తృత్వమును ఆరోపించిట ఆత్మ తిరస్కారం అవుతుంది నేను హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కర్తృత్వం కూడా ఆత్మస్వరూపము యొక్క తిరస్కారమే అవుతుంది మీరు కర్తృత్వాభిమానం ఉంటే కర్మయోగానుష్ఠానం చేయక తప్పదు కానీ తత్వంలో మటుకు ఆత్మయంలో కర్తృత్వం కూడా ఉండదు భూయింగు కూడా ఉండదు అంచేతనే నేను దీన్ని బిల్డి చేశాను దాన్ని బిల్డి చేశాను అని ఎవడైనా చెప్పుకుంటూ ఉంటే ఏదో మాట వరుసకి సందర్భానుసారంగా చెప్తే తప్పు లేదు కానీ దాన్ని ఒక పని పెట్టుకుని అలాగే చెప్పుకుంటూ ఉంటే అది అది కర్తృత్వం అవుతుంది ఆ కర్తృత్వం అన్నది ఆత్మయంలో ఆరోపించుకుంటున్నాడంటే వాడు తత్వానికి దూరంగా ఉన్నాడని అర్థం ఏదో అవుతూ ఉంటాయి ఇవన్నీ నేను విజేశాను నేను అది చేశాను అలా చెప్పుకోవడము అది మంచిది కాదు కానీ ఏమన్నా ఇది ఎవరండి ఈ కారు ఎక్కడ పార్క్ చేసింది ఎవరంటే నేనే చెప్పాల్సి ఉంటుంది ఆ సందర్భాన్ని బట్టి అలా చెప్పాల్సి ఉంటుంది తప్ప తన కర్తృత్వాన్ని ఆరోపించుకోకూడదు అదే ఆత్మ తిరస్కారమే అవుతుంది మరైతే ఆత్మను స్వీకరించడం అంటే ఎలా ఉంటుంది అంటే అహం అస్మి తన యొక్క అక్కడ ప్రారంభమవుతుంది ఆత్మస్వీకారం సచ్చిదానంద ముందు సత్ అయామ్ అన్నారు ఇంకా అయాం పక్కన ఐయామ్ దిస్ ఐయామ్ దట్ అని ఏడీ పెట్టకూడదు అయాం దగ్గర ఆగిపోవాలి నేను ఏవో మహాత్ములు ఏమని ది ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ దట్ యూ కెన్ మేక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈజ్ దట్ ఐ అదొక్కటే మీ గురించి మీరు సత్యం చెప్పగలిగింది అదొక్కటే దాని పక్కన ఇంకేదైనా మీరు చెప్పే పెట్టారంటే అది అసత్యం అయిపోతుంది ఐయామ్ దిస్ అన్నారంటే అసత్యం అయిపోతుంది ఐమ్ దట్ అంటే అసత్యం అయిపోతుంది అని చేతనే ఐమ్ అంత మరీ బ్రీఫ్గా ఉండని కొంచెం దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయాలంటే ఐ ఆమ్ దట్ ఐమ్ వాట్ ఐయామ్ అంతకుమించి మీరు ఎక్స్పాండ్ చేయటానికి కూడా లేదు ఐ దాన్నే సత్య అంటారు అహమస్మి ఐ ఐ ఆమ్ అహమస్మి కానీ మీరు ఏమిటో నేను చెప్తారని చెప్పి చూడండి మీరు ఏమిటో తెలుసునా యూఆర్ దట్ బై ఉచ్ యూ నో దట్ యు ఇప్పుడు మీరు ఉన్నారన్న సంగతి మీకు తెలుస్తోందా ఎలా తెలుస్తోంది ఆలోచించింది నేను ఉన్నాను అని తెలిసిందా అది కూడా డౌటేనా ఒక ఆయన ఫోన్ చేసి అడిగాడు ఏమండి మీకు నేను కనపడటం లేదు నేను ఎక్కడైనా కనపడ్డానా మీకు అని ఫోన్ చేసి అడిగాడు అలా ఎక్కడైనా ఉంటుందా ఉండదు సరే ఒక ఇవన్నీ పూజ స్వామీజీ చెప్పినాడు పూజు స్వామీజీ ఏమన్నారంటే నేను ఉన్నాను అని నీకు ఎలా తెలిసింది అని అడిగాడు నేను ఉన్నాను అని తెలిసిందా తెలిసిందో సందేహం తెలిసి ఎలా తెలిసింది అంటే వాడు సమాధానం చెప్పాడు పిల్లల్ని కావాల్సింది నా భార్య పక్కన నిలబడింది నేను ఉన్నాను కాబట్టే మా మామూగారు నాకు పిల్లనిచ్చి పెళ్లి చేశాడు నేను లేననుకోండి ఆయన పిల్లనిచ్చి పెళ్లి చేసి ఉండేవాడు కాదు కదా కాబట్టి నేను ఉన్నాను అది అలా చెప్పాలా అలా చెప్పాల్సిన అవసరం ఉంటుందా అక్కర్లేదు కదా ఇంకో హైనా ఉన్నాడు నేను ఉన్నాను అని నాకు ఎలా తెలిసింది కనుక్కుని చెప్తాను ఉండండి అని కన్సల్ట్ చేసి చెప్తాను ఎవరిని కనుక్కుంటాడు కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ది పాయింట్ ఈజ్ నేను ఉన్నాను అని తెలుస్తోంది స్వతహాగా తెలుస్తోంది మేము ఎవరినైనా అడిగి స్వతహాగా తెలుస్తోంది ఎలా తెలుస్తోంది దీని వలన తెలుస్తోంది ఇప్పుడు ఇది ఘటము ప్రకాశిస్తోంది దేని వలన ప్రకాశిస్తోంది ఈ దీపాన్ని బట్టి ప్రకాశిస్తుంది నేను ఉన్నాను అనే సత్ ప్రకాశిస్తోంది తెలుస్తోంది దేని వల్ల తెలుస్తోంది ఆ వెలుగు దేని వల్ల తెలుస్తుందో ఆ వెలుగు అదే ఆత్మ ఐయామ్ దట్ బై ఉచ్ ఐ నో దట్ ఐమ్ సచ్ ఇది ఏమంటలేదు అయితే సచిత్ పురుషార్థం అవడం పురుషార్థం ఆనందం అవుతుంది సచిత్ పురుషార్థం కాదు ఈ సచిత్కి ఆనందానికి రిలేషన్ ఏమిటి అంటే ఏమన్నమాట ఏది సత్తో అదే స్వతహాగా ప్రకాశిస్తోంది స్వయం ప్రకాశము కనుక అదే సత్తే చిత్ చి సత్ ఇప్పుడు దీపము ఉంది ఘటము ఉంది ఎలా తెలిసింది దీపాన్ని బట్టి తెలిసింది దీపము ఉంది అని ఎలా తెలిసింది దీపాన్ని బట్టే తెలిసింది కాబట్టి ఘటం దగ్గరికి వచ్చేప్పటికీ ఘటము యొక్క సత్తు దీపము చేత ప్రకాశింపజేయబడుతుంది కానీ దీపం దగ్గరికి వచ్చేప్పటికీ దీపము యొక్క సత్ దీపము చేతనే ప్రకాశింపజేయబడుతుంది కాబట్టి అది స్వయం ప్రకాశము అలాగే నేను అహమస్మి నేను ఉన్నాను అనేది స్వయంగా ప్రకాశిస్తుంది నేను ఉన్నాను అనే నేను ఉన్నాను అన్న నేను తెలుస్తున్నాను తెలుగుచున్నాను అన్న ఒకటే నేను ఉన్నాను అంటేనే నేను తెలుస్తున్నాను నేను తెలుస్తున్నాను తెలుసు తెలుచున్నాను అంటేనే నేను ఉన్నాను అంటే ఆ నేనులో సత్ చిత్ యొక్క సమావేశము అయినది సతే చిత్ చి సత్ ఆ నేనులో రెండింటి యొక్క సమావేశమైనది సచిత ఓకే ఇప్పుడు ఇక ఆనందము ఏటో తెలుసునండి ఈ ఆనందం ఉంటే తెలుసునండి ఇదిలాగా ఐ నో ఐ ఐ ఆమ్ ఐ నో దట్ ఐడామ్ అండ్ ఐ లవ్ మై బీయింగ్ ఇది ఆనందం ఇప్పుడు చెప్పండి మీరు మీరు ఐ లవ్ మై హౌస్ అంటే మీరు అజ్ఞానంలో ఉన్నారు దాన్ని సంసారాశక్తి అని అంటారు ఆ లవ్ మిమ్మల్ని బంధిస్తుంది i love my gold i love my possessions ante avanni bandhisthunni i love my dog ante bandhisthunni i love my cat bandhisthunni i love my car avanni bandhistharu bandham unde vundhi bandham unde alage untundi i love my body you are in you are in serious trouble i love my body ane meer annatlaite మీరు చాలా కష్టాన్ని అనుభవించాల్సి ఉంది మాఫియా అన్నట్టుగా అక్కడ మెడికల్ ప్రొఫెషన్ వెయిటింగ్లో ఉంది అక్కడ ఇటువంటి డివౌర్ యూ అది మిమ్మల్ని మింగేస్తుంది ఇటువంటి డివౌడ్ యూ ఈ సజ్జను ఏం చేస్తాడో తెలిసినా రూపాయలు ఫీజు తీసుకుని వీళ్ళు కోసి ఆ లోపల ఏదో ఇటు ఏదో ట్యూబ్లోనే ఏదో తేడాగా ఉంటాయి వాటిల్లో ఏదో చెలికి అదేదో కొంత ప్రాబ్లం ఏదో అదే అది ఓ స్పాచ్యులాతోటి ఇలా ఇలా గోకి దాన్ని తీసి అవతల పాడేసి మళ్ళీ కుట్టేసి వెళ్ళిపోతాడు కుట్టేసి చేతులు కొట్టుకున్న సబ్బు పెట్టి చేతులు కొట్టుకున్న అవతల వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన వెంటనే ఎనస్టీషియాలజిస్ట్ ఏం చేస్తాడంటే ఎవరైనా వీడిని మీదకి ఎక్కినరా అంటారు వాళ్ళు స్టేచర్ మీద ఎక్కిస్తారు ఆ ఓ అరగంట సేపు ఆగుతాడు వీడికి తెలివి వస్తుంది తెలివి వచ్చిన ఆ స్ట్రెచ్చర్ బాయ్ ఎందుకు చేరాయిని తీసుకెళ్ళి ఆ వార్డులో వారాయంట అని చెప్పేసి ఆయన ఈ మాస్కులో తీసి చేకూర్చుని ఇంటికెళ్ళిపోతాడు ఆయన ఫీజు జేమ్లో వేసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు నిజంగా ఏమీ అసత్యం లేదు ఏమంటే ఈ వార్డు బాయ్నో అమ్మాయో అబ్బాయో ఉంటారు వీళ్ళు జాగ్రత్తగా ఒకళ్ళు వీడిని తోయడానికి ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే ఏడుస్తాయి ప్రైవేట్లో అయితే ఒకడైతేసుకుని పోతాడు గవర్నమెంట్లో అయితే ఇద్దరూ ముగ్గురు నలుగురుతో గవర్నమెంట్ అంటే నలుగురితోస్తారు తిరుపతి దేవస్థానంలో పూజ పన్నెండు మంది చేస్తారు వెంకటేశ్వర మీరు మొన్న నెండు ఎక్కట్టారు వెంకటేశ్వర నేను మా మిత్రులు కూడా పక్క రెండు వేలు ఏ ఎంతమంది చేస్తున్నారు కూడా పన్నెండు మంది చేస్తారు కళ్యాణానికి ఎంతమంది కావాలో తెలిసినా మంత్రం రానివాడైతే ఇద్దరు కావాలి మంత్రం వచ్చిన వాడైతే వాడే సరిపడతాయి నాలుగే పూర్తిగా పెడితే నేనే మొత్తం అన్నీ చూసుకుంటా నాకు మంత్రం వచ్చి మంత్రంలో నేనే చెప్తాను అని ఆ క్రియ నేనే చేస్తాను పోల్లేండి కొబ్బరికాయలు తొల్లించాలంటే ఒక వాడికి వాడే తొల్లించుకోలేడు కాబట్టి ఇద్దరు ఉండాలి ఓకే ఇద్దరు పెడితే సరిపడుతుంది పన్నెండు మంది చేస్తారు ఎందుకని అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అదే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఉంటుంది సో ఈ స్ట్రెచర్ని ఈ బాయిల్ తీసుకెళ్ళి వీడిని ఆ ఐసీజీలో పడేస్తారు ఓ మంచం మీదకి వెళ్ళిపోతారు ఇంకా అక్కడి నుంచి వీడి దుఃఖం ప్రారంభమవుతుంది అది స్టార్టింగ్ ఇంకా అక్కడి నుంచి అలా పడుతూ ఉంటా ఇంటికి వస్తే వాళ్ళు చెప్తారు చెకప్పులు మాత్రం ఇంపార్టెంట్ ఎందుకు రా నువ్వు నాకు వైద్యం చేసి మందు సర్జరీ కోసి దాంట్లో ఉండే దోషం అంతా తీసి ఇంటికి పంపించాక మళ్ళీ చెకప్ ఏమిటి ఇంకా అంటే ఇంకా నా బతుకంతా నేను పేషెంట్స్నేనా ఇంకా చెకప్ ఏమిటి చెకప్ ఇప్పుడు మీరు మెకానిక్ దగ్గర మీరు కారు బాగు చేయించుకుని వస్తే మళ్ళీ మూడు రోజుల ఒకసారి వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉండే విక్మాలని కారు అదేం కారు అది అది ఆరు మాసాలు సంవత్సరం ఆరోగ్య రన్ను కావాలి కదా మళ్ళీ మూడు రోజులకు ఒకసారి చెకప్ మాత్రం చేసుకుంటూ ఉండండి చెకప్ చేసినప్పుడు అలా ఐదు సొందలు తీసుకుంటాడంటే వాట్ కైండ్ ఆఫ్ కార్ ఇటీస్ అలా ఉండవు కార్లు నేను చూసిన కార్లు అలా ఉండవు సో కానీ ఈ కారు అలాగే ఉంటుంది చెకప్ చేయించుకుంటా ఉంది బతుకులంతకాలం ఈ వీడు చేసిన సర్జరీని నిలబెట్టడానికి వీడు ట్యాబ్లెట్లు వేసుకుంటాం వాడు చేసిన సర్జరీని నిలబెట్టడానికి మళ్ళీ ఇంక ట్యాబ్లెట్లు వేసుకోవడం ఏంటి ఎంతకాలం వేసుకోవాలి బతుకులు ఎంత కాలం నువ్వు చేసిన ఏమిటి సర్జరీ చేసినట్టు ఏమి ఏ వాటి సర్జరీ చేసిన దేహాన్ని ప్రేమిస్తే వాడు ఖర్చు అయిపోతాడు ఇంకేం ఎక్స్ప్రెషన్ దొరక్క నాకు ఆ ఎక్స్ప్రెషన్ దొరికింది వాడు ఖర్చు ఏ నాన్నే ఐ లవ్ మై బాడీ ఎవర్ హాలీవుడ్ స్టార్స్ ఐ లవ్ మై బాడీ అని అనుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ బాడీ వచ్చిన వికారం చూడలేక నేను నా బాడీ అయినా ఇది అని ఫోటో చూసే అర్థంలో చూస్తున్నాను చలో స్లీపింగ్ పిల్స్ వేసుకుని చచ్చిపోయాను ఎంతో కొంతమంది స్టార్స్ మేర లేదు మనరు అలా అయిందని నాకు గుర్తు లేదు కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉండ్రు మే ఏదో స్టడీ చేస్తే తెలుస్తుంది కాబట్టి ఐ లవ్ మై బాడీ అండ్ నెవర్ నెవర్ ఇంకేది మీరు ఐ మై ఐ లవ్ మై యాక్షన్స్ యాక్టివ్ నేను ఐ వాంట్ టు యాక్ట్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను అండ్ ఐ లవ్ డూయింగ్ అంటే చూడండి యాక్టివ్గా ఉండాలి కానీ ఆ యాక్షన్కి అటాచ్మెంట్ ఉండకూడదు కర్మాసక్తి ఉండకూడదు కర్మాసక్తి పెట్టుకుని కర్మ చేస్తే ఆ కర్మ పరిశిస్తుంది అది గీత యొక్క ఉపదేశం కర్మ చేయి గురు కర్మ ఇవ్వాలి చేయాలి తస్మాత్ అసక్త సతం కర్మ సమాచారం చేసి కర్మ కావ్యం కర్మ కర్తవ్యం కర్మ ఉండాలి ఏదో పని ప్రతి చేయటం కాదు కర్తవ్యం కర్మ చేయాలి అసక్త చేయాలి ఫలాసక్తి లేకుండా కర్మాసక్తి లేకుండా చేయాలి కాబట్టి కర్మ మీద ఆసక్తి పెట్టుకుంటే వాడు బంధింపబడతాడు ఐ లవ్ టు యాక్ట్ టు డూ వట్ ఎవర్ ఐ అలా అనుకో ఇప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తారు ఐ లవ్ టు పీచ్ లేదా అంటారు కర్తృత్వం కానీ ఎలా ఉంటారంటే వాళ్ళకి అనుకూలమైనప్పుడు వస్తారు క్లాసుకి వాళ్ళు కొంచెం తేడా వస్తే క్లాసు మానేస్తారు వర్షం వచ్చిందను కొన్ని క్లాసుకి రాదు లేకపోతే పేరెంట్లో ఏదైనా ఉందనుకోండి అమ్మగారులు అందరూ మిస్ అయిపోతారు అట్లా వెళ్ళిపోతారా పేరెంట్ దానికి వెళ్ళిపోతే సెలగలోనే ఉంటాయి ఇది క్లాస్కి వెళ్తే ఏముంది పేరెంట్ గారికి వెళ్ళిపోతారు లేకపోతే గట్టిగా వర్షం వస్తే గెస్ట్ వచ్చాడు అనుకున్న వెళ్ళిపోతారు ఏదో అర్జెంట్ పని వచ్చిందనుకోండి వెళ్ళిపోతారు ఒక ఆయన వేదాంత పాఠం పనిచేసి చెప్పేవాడు ఓ రోజున ఎవళ్ళు రాలేదు ఆయన ఒక్కళ్ళు కూర్చున్నాడు అప్పుడు అలా వెళ్ళారు ఎవరు శాస్త్రి గారు ఈవేళ పాటలు లేదా ఎవరు రాలేదు ఏమిటని అడిగారు అవునండి ఈ పక్కనే ఒక ఆయన తలపోతూ వచ్చినప్పుడు అలా తగ్గడానికి కొత్త మందు అందరూ అక్కడికి వెళ్ళారు అజ్ఞాన నివారణ కంగారు తలపోటు నివారణ మోర్ అర్జెంట్ అని చెప్పేసి అక్కడ వెళ్ళారు ఇంకైతే ఈవేళ క్లాసు లేదని అయిపోయారు అలా ఉంటుంది కాబట్టి ఆయన ఏ టీచర్ అంటే వాడు బొద్ధుడైపోతాడు ఎందుకంటే విద్యార్థులు ఓ వస్తారు ఇంకో రోజు ఓ ఊళ్ళో వస్తారు ఇంకో ఊళ్ళో రాదు వీడు బద్ధుడైపోతుంది తర్వాత వాడికి రోగం వచ్చినప్పుడు పాఠం చెప్పలేకపోతే దుఃఖపడతాడు కాబట్టి కర్తృత్వం నందు వేదాంతమును బోధించటాన్ని పవిత్రమైన కార్యము చేయడానికి కూడా కర్తృత్వాసక్తి ఉంటే వాడు బుద్ధుడైపోతుంది ఫలాసక్తి ఉంటే అది బంధించేస్తుంది అది సంసారం అయిపోతుంది కూడా ఐ లవ్ అనకూడదు but you can't even love yeah i love yeah i can not be a total loving you can just swarupa mein love but you can't even love i love the the being so meditate i am i know that i am i love to be in meditation adi a sachidananda అదే పరమాత్మ అదే పరమపదము అదే వైకుంఠము ఎందుకని వికుంఠ అంటే బుద్ధి ఎందు ఉండేది వికుంఠము అంటే బుద్ధి హృదయం అది వికుంఠ అక్కడ ఉండేవాడు వైకుంఠము సో అదే వైకుంఠము అదే మోక్షము అదే ఆత్మజ్ఞానము అదే సర్వము దాని ఎందు ఆనందము యొక్క పరిమళము మీరు అనుభవించవచ్చు ఐ ఆమ్ అయినోదట ఆమ్ అని మీరు అలా ధ్యానంలో ఉన్నట్లయితే ఐ లవ్ టు బీ ఆ లవ్ యొక్క పరిమళాన్ని మీరు ఆస్వాదించవచ్చు మీరు ఆ ప్రేమ యొక్క పరిమళాన్ని ఆస్వాదిస్తే మీరు కళ్ళు తెరిచిన తర్వాత కూడా మీ అందరినీ ప్రేమించగలుగుతారు ప్రేమ తప్ప ఇంకొకటి ఉండదు ఎదుటివాడు మీకు ఉపకారం చేసినా ప్రేమే చేయకున్నా ప్రేమే ఒకప్పుడు ఎదుటివాడు తిట్టినా కూడా ప్రేమ మరొకరు ఉంటాడు ఇప్పుడు ఎవరైనా తిట్టిన వాడిని ఎలా ప్రేమించడము అంటే ఇప్పుడు ఉంటాయి దోమలు కుడతాయి వాటిని ద్వేషిస్తామా దోమలను ఎవరైనా ద్వేషిస్తారా ఈగలని దోమల్ని ద్వేషిస్తామా ద్వేషించాం వాటికి దూరంగా ఉండి ప్రయత్నం ఏదో చేసుకుంటాం తప్ప ద్వేషించం అలాగే మన తిట్టి వాళ్ళకి దూరంగా ఉండి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళని కూడా ద్వేషించం వాళ్ళకి దూరంగా ఉండడమే దూరంగా ఉంటే సరిపడుతుంది మనము దూరంగా ఉండడం వాళ్ళు దూరంగా ఉంటారో మనతారు మనం దూరంగా ఉంటే సరిపడుతుంది ద్వేషించి వాళ్ళకి అంతకుమించి చేయాల్సిందేమో ఇది ఎలాగంటే రోడ్డు మీద రాళ్ళు ముళ్ళు ఉంటాయి కాబట్టి చెప్పులు దొరుకుతున్నాయి అయినా ఉంటాయి అలా కాబట్టి దోమల ఓంకారాన్నే ఉచ్చరిస్తాయి దోమల యొక్క ధ్వని ఓంకారమే ప్రకృతిలో ఉండే ధ్వనులన్నీ ఓంకారమే ప్రకృతి ధ్వనులన్నీ నది యొక్క ప్రవాహములో ఓంకారం ఉంటుంది గాలి వీచినప్పుడు ఓంకారం ఉంటుంది దాంట్లో దోమల ఓంకారం ఉంటుంది ఏగలయందు ఓంకారం ఉంటుంది కుహూరావము కోకిల యొక్క కుహూరావములో ఓంకారం ఉంటుంది కాకి యొక్క కా కాలో కూడా ఆకార రూపంగా ఓంకారం ఉంటుంది సో కాబట్టి ఇది మెడిటేషన్ ఐ ఆ ఐ నో దట్ ఐ ఆ ఐ లవ్ టు బీ నేను ఉన్నాను తెలుస్తూ ఉన్నాను ఈ శాంతి అది శాంతి మనస్సు నిశ్చలంగా ఉంటుంది ఉన్నాను అన్నప్పుడు మనస్సు ఉండదు తెలుస్తున్నాను అన్నప్పుడు మనస్సు ఉండదు మనస్సులంటే ఏదో వచ్చిందన్నమాట నిశ్చలంగా ఉన్నప్పుడు అదే శాంతి ఆ శాంతియే ఆనందమే ఆనందము అంటే డ్యాన్స్ చేస్తే కానీ ఆనందం ఆనందం కోసం డ్యాన్స్ చేయరాదు ఆనందము అనే పేరుతో డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ కూడా పతనాన్ని పొందినారు ఇట్స్ అ డౌన్ఫాల్ గొప్ప విషంతో ఉండి సతు చితు అంతా బాగా తెలిసి ఆనందము డ్యాన్స్ అంటే పడిపోయిందంటే ఎందుకంటే డ్యాన్స్ అనేప్పటికీ దారి తప్పుతుంది దారి తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి శా యోగంలో యోగాన్ని అభ్యాసం చేసి వాళ్ళు ఒక సంగతి తెలుసుకోవాలి యోగం అంటే చిత్తవృత్తి మీరు యోగం కాదు స్థిరం స్థిర స్థిరంగా ఉండడం యోగం ఇప్పుడు యోగా పాఠం చెప్తానని అందరినీ వాళ్ళ చేత కపాలభాతి చేసుకోవాలని చెప్పి యోగమే కానీ కపాలభాతి చేసేప్పుడు ఈ రాజకీయ నాయకులు ఇలా ఉన్నారు అలా ఉన్నారని ఏదో రాజకీయం మాట్లాడుతూ ఉంటే అది యోగం కాదు ఇది యోగం కాదు ఎందుకంటే కపాలభాత చూస్తూ ఈ వీళ్ళేమో ఈ దేశంలోనేమో ఈ మధ్యన ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది వీళ్ళందరూ లంత్రాల్పించుకో అదంతా సత్యం నేను కాదన్నా కానీ కపాలభాతితో దాన్ని జోడించటం అన్నది అది యోగ విరుద్ధం కపాలభాతి ఎలా చేయాలి గాలిని వాచ్ చేస్తూ చేయాలి వారు ఎంత పెద్దవారైనా ఉగాక ఈ పాయింట్ ఎప్పటికైనా చెప్దామని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మాట్లాడడం మానేసి యోగం చేయాలండి మాట్లాడుతూ యోగం చేయడం ఏంటి ఈ శ్రవణం చేస్తూ యోగం చేయకూడదు అలా ఒక ఆ యోగానికి సంబంధించింది చెప్పాలంటే అంతేగాని మీ గాలి పీల్చి విడిచిపెట్టండి ఆ పీల్చేప్పుడు వాచ్ చేస్తూ పీల్చండి విడిచిపెట్టేప్పుడు వాచ్ చేస్తూ విడిచిపెట్టండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకక్కడ ఇది ఫిట్ ఇన్ టు దాట్ యోగ విరుద్ధం అలాగే ఈ డ్యాన్స్ కూడా ధ్యాన విరుద్ధం యోగ విరుద్ధం మూమెంట్కినూ యోగానికి పోలి పంపన కుదరదు యోగం అంటే స్థిరముగా ఉంటారు దేహము స్థిరంగా ఉండాలి దాన్ని బట్టి మనస్సు స్థిరంగా ఉండాలి కాబట్టి అలా శాంతముగా ధ్యానమునందు నిలిచి ఉండుతయే అది అదియే ఆ శాంతి యొక్క ఆస్వాదయే ఆస్వాదమే అదే ఆ పాదారవిందము యొక్క పరిమళము అని కవి ఆ విధంగా దాన్ని వర్ణించిన శ్లోకం ఒకసారి అనే సిద్ధము దివ్యధునీ కరందే అంటే రెండు మూడు సార్లు అంటే నేను నోటుకు వస్తున్నాను అలా చెప్తున్నా పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే ఇంకా మంచి మంచి విషయాలు దీంట్లో ఉన్నాయి శరణాగతి గురించిన విషయాలు కూడా ఉన్నాయి దీంట్లో అవి మీరు చదివి తెలుసుకోండి శ్రవణం వల్ల భక్తి నిర్మాణం అవుతుంది అని ఒక టాపిక్ తర్వాత శరణాగతి చేసినట్లయితే గతకాలీనానికి గత కాలానికి భూతకాలానికి చెందిన శోకము భవిష్యత్ కాలానికి చెందిన భయము అనేది తొలగిపోతాయి అని దీంట్లో చెప్పారు అక్కడ ఓ వాక్యం ఉన్నది ఈ వాక్యాన్ని ఎవరో నాకు పాయింట్ అవుట్ చేశారు కూడా ద ఫ్యూచర్ ఈజ్ అట్టర్లీ అన్ప్రెడిక్టబుల్ అనో వాక్యం సరే భవిష్యత్తుని ఎవళ్ళు ప్రడిక్ట్ చేయలేరు ఇప్పుడు ఉదాహరణకి మీరు నడిచి వెళ్ళేప్పుడు నెక్స్ట్ అడుగు వేసినప్పుడు ఏమవుతుందో మీకు తెలుసా చెప్పండి తెలియదు తెలియనక్కర్లేదు తెలుగు తెలియడం ఇప్పుడు రేపు పొద్దున్న ఏమవుతుందో మీకు తెలుసా తెలియదు తెలియనక్కర్లేదు ఏమండి సూర్యుడు వేయిస్తాడు కాకలు వస్తాయి కాక ఉంటాయి అవే అవుతాయంటే కావచ్చు వండర్ఫుల్ కావచ్చు కానీ మీరు అనుకోండి అయినప్పుడు ఎలా అవుతుంది అది ఎలా అవుతుందంటే అది అలాగే అవుతుందండి అనుకోండి అయ్యి అయ్యే ముందు మీకు తెలిసి అవ్వదండి అది కూడా అనుకోకుండానే అవుతుంది కాబట్టి ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి ఫ్యూచర్ ఈ సత్తర్లే అని ప్రొడిక్టబుల్ మీకు తెలీదు ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ తెలిసి యాక్సిడెంట్లు అయ్యారా ఏమీ అలా ఏమీ తెలీదంటే మీకు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఏమవుతుందో తెలియదు ఏమవుతుందో తెలియదు అంటే మీరు అన్న చేయబతుందండి క్లాస్ ఎంత ఇంటికి వెళ్తాం దట్ మే హ్యాపెన్ సమ్ టైమ్స్ దట్ మే నాట్ హ్యాపెన్ ఆల్సో సంథింగ్ ఎల్స్ మే హ్యాపెన్ ఆల్సో యూ నెవర్ నో అది ఐ సపోజ్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్స్ అది మీకు తెలిసి హ్యాపీ అన్ అవుతుంది ది పాయింట్ ఈస్ వెల్ మే నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో మనకు తెలియదు ఫ్యూచర్ ఈజ్ అటర్లీ అన్ప్రెడిక్టబుల్ మీరు ఫ్యూచర్ని ఎన్నడూ ప్రొడిక్ట్ చేయలేదు అంటే ప్రొడిక్ట్ చేస్తూ ఉంటే ప్రొడిక్ట్ చేస్తున్నా రేపు ఉదయం సూర్యుడు వేయిస్తాడు కాపులు కావు కావుకుంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాం రేపు సాయంకాలం వ్యాకరణం పాఠం చెప్తాం ఇది ఇలాగే ఉంటుంది సంథింగ్ ఇప్పుడున్న ప్రజెంట్ని బట్టి ప్రజెంట్ని బట్టి కూడా కాదు పాస్ట్ సంస్కారాలను బట్టి మీరు ఫ్యూచర్ని ఊహిస్తారు మీరు మళ్ళీ చెప్పండి అది చాలా బాగా చెప్పారు పళ్ళు అంటే క్షణానికి దిక్కు లేదు కానీ రేపటి గురించి మాట్లాడతారు అలాగే కరెక్ట్ కాక మూరక్ మూర్ఖుడు రేపటి గురించి మాట్లాడతారు కాబట్టి మనం అలా కాదండి మరి టికెట్ కొనుక్కోదా ప్రయాణానికంటే అది ఫ్యూచర్ కాదండి ప్రజెంట్ అది టికెట్ కొనుక్కు పెట్టుకుంటే మీరు విశ్రాంతిగా ఉండచ్చు అప్పటికప్పుడు రైలు గురించి వాడు రైలు వెళ్ళి నేను నిలిచి నేను అంతవరకు జీవించి ఉండి రైలు తిరుగుతూ ఉంటే అప్పుడు వెళ్ళడం కోసం టికెట్ కొనుక్కోవాలి అప్పటికప్పుడు కొనాలంటే దొరకదు కాబట్టి పైగా అహలా అది కూడా కాదు నేను అప్పుడు ఊరు వెళ్ళాలనే సంకల్పం కలిగినప్పుడు టికెట్ కొనుక్కోకపోతే టెన్షన్ ఉంటుంది టికెట్ కొనుక్కుంటే అమ్మాయ మీరు ధ్యానం చేసుకోవచ్చు అందుకోసం కాబట్టి భవిష్యత్తుని యొక్క భయాన్ని ఓవర్కమ్ చేయటానికి ఒకే ఒక ఉపాయము శరణాగతి ఆ శరణాగతి ఎలా చేయాలి అనేది కూడా అక్కడ అంటే ఈ శరణాగతి మాట ఎందుకు వచ్చిందంటే పదారలిందే అన్నారుగా పాదములు పట్టుకుంటా అంటే శరణాగతి దాన్ని కూడా మీకు ధ్యాన రూపంగా కూడా శరణాగతిని చేస్తారు కాబట్టి సో దట్ ఈజ్ హౌ ఆ శ్లోకం పూర్తి చేశాను ఇంకా మూడవ శ్లోకం సత్యపి భేదాపగమే నాథాహం మామకీనం సముద్రోహితరంగ్రోన తరంగ ఇప్పుడు చాలామంది కొంతమంది పూర్వపక్షం చేస్తారు ఏమనంటే మీరు అంతా అద్వైతం కదా మీరు ఎందుకు మంది దేవుడికి పూజలు వీధులు చేస్తున్నారు విజిలోకి చేస్తున్నారంటే ఇంకా అద్వైత అనుభవం కాలేదు అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి చేస్తున్నాం అనే చెప్పాల్సింది ఈ పెద్ద చర్చ ఈ భాష్యమాధాల్లో అంటే కర్మ చేసి కర్మ అంటే వైదిక కర్మ చేసేవాడు అజ్ఞాని అంటావా చూడు వైదిక కర్మ చేసేవాడు జ్ఞాని యాజ్ వెల్ యాజ్ అజ్ఞాని ఎలాగా వాడికి ఆ కర్మ యొక్క రహస్యాలన్నీ తెలుసు కాబట్టి జ్ఞాని కానీ తాను కర్త కాదు అనే సత్యం తెలియదు కాబట్టి అజ్ఞాని అది సరైనయా నీ పరిభాషలో జ్ఞానంటావా జ్ఞానంటావా అంటే మీరు నువ్వు చెప్పు నేను కర్తను అనుకుని చేస్తున్నాడా ఫలాభిలాషతోటి ఫలాభిసంధితో కర్తను భావంతో చేస్తున్నాడా అని చేస్తున్నాడు అయితే అజ్ఞానం మళ్ళీ ఇంగ్లీలో మొహమాటమే కాబట్టి అద్వైతులు పూజ ఎందుకు చేస్తారంటే వాళ్ళు పరాపూజ అని మీరు ఎప్పుడైనా సర్వక్షు కూడా శంకరాచార్య ఉండే పరాపూజ పరిశ్లోకాలు ఆత్మస్వరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణే పూజించాలి ఈ మాట మనం చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ రకమైన పూర్వపక్షం ఎవళ్ళైనా చేస్తే దానికి సమాధానమే శ్లోకం మరి శంకరాచార్యులు దండం ఎందుకు పెట్టాడు శివానందలహరిలో శివుణ్ణి ఎందుకు పోగు అది ఇది సమాధానం అటువంటి ప్రశ్నలన్నిటికీ ద్వైతవాదుల యొక్క పూర్వపక్షాలు ఉంటాయి అర్థం వర్షం లేని పూర్వపక్షాలు అవన్నీ ఆంక్షడే అయినా మళ్ళీ లేవనెత్తుతూ ఉంటారు వాటికి సమాధానం ఈ శ్లోకం ఆయన ఎలా ప్రారంభించారంటే సత్యపి భేదాపగమే అపగమము అంటే తరిమి కొట్టుట గమ అంటే వెళ్ళిపోవడం అప అక్కడి నుంచి తరిమి కొట్టుట తొలగించుట అని నేను కొంచెం పంచిగా ఉంటుందని తరిమి కొట్టుట అని సత్యపి భేదాపగమే భేదం అనేది దరిదాపుల్లో ఎక్కడ లేదు అన్న సందేహం ఏం ఏ భేదము భక్తుడికి ఈశ్వరుడికి భేదం అనేది దరిదాపుల్లో ఎక్కడా లేదు నేను నేను అహం బ్రహ్మ అహంకి బ్రహ్మకి భేదము ఎక్కడైనా దరిదాపుల్లో ఉందా లేదు ఎందుకని తత్వమసి త్వంమసి తత్వంమసి అనే వాక్యము తత్వ గురించి చెప్తోందా త్వం గురించి చెప్తోందా చిన్న మీమాంస నేను చెప్పాను మీకు ఇది తత్వమసి అనే వాక్యము తత్తు గురించి చెప్తోందా త్వం గురించి చెప్తుందా అని ఇప్పుడు రామాయణము రాముడి గురించి చెప్తోందా మీ గురించి చెప్తుందా రాముడి గురించి చెప్తోందండి కదా భాగవ దశమస్కంధం శ్రీకృష్ణుడు గురించి చెప్తుందా మీ గురించి చెప్తుందా గురించి చెప్తోంది సత్యనారాయణ వ్రతం పుస్తకం సత్యనారాయణ స్వామి గురించి చెప్తుందా మీ గురించి చెప్తుందా స్వామి గురించి చెప్తోంది తత్వమసి మహావాక్యం చాంద్రోద్యోన్లో ఉన్నది చాంద్రోద్యో పరిస్థితి ఆరో అధ్యాయంలో తొమ్మిది సార్లు దాన్ని రిపీట్ చేశారు అది దేని గురించి చెప్తుంది ఎవరి గురించి చెప్తోంది దేవుడి గురించి చెప్తున్నా మీ గురించి చెప్తున్నా మీ గురించి ఎలాగా హవ్ అంటే అసి మధ్యమ పురుష ఏకవచ్చం తత్ అస్థి అని చెప్పట్లేదు త్వం తత్ అస్థి అన్న అదే అర్థం కానీ తత్ అసి